కావడా ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ కుమకతలు రాముడు చంపినట్టినట్ట ఇది పురాణం అయితే నేను కల్పితం అనే ఇది పురాణం కాదు ఎపిక్ రాముడు క్యారెక్టర్ ఒకటి ఈ భూమండలంలో సంచరించాడు ఆయన అక్కడ తమో గుణప్రధానమైన రాక్షసుడు ఒకడుంటే వాళ్ళు మట్టు పెట్టాడు దానికి ఏదో సింబాలిజం ఏదో ఓవరాల్గా కాబట్టి ప్రస్తుతానికి అది ఒక పురాణ గాథ కింద పరిగణించండి నిజానికి అది పురాణ గాథలు కావు ఇది ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి రామాయణం కరెక్ట్ అనాలా భారతం కరెక్ట్ అనాలా దీనికి ఈ పురాణ పండితులు చాలా చాలా హక్కుంటారు వాళ్ళు దొరకడమే జారిపోతారు మీరు పట్టుకోలేరు వాడిని ఏమైనా ముక్కు పట్టుకుందామని మీరు ప్రయత్నం చేస్తే ఆయన ఒళ్ళంతా నూనె రాసుకొస్తే పట్టుకుంటే ఏమవుతుంది మీ చేతుల్లోకి ఏమొస్తుంది నూనె వస్తుంది ఆయన లేదు జారిపోతుంది అలాగే ఈ పురాణ పండితులు జారిపోతారు వాళ్ళని మీరు పట్టుకోలేరు మీరు ముక్కు పట్టుకుని అయ్యా ఈ పండితురానవు తోకే ఇప్పుడు చెప్పు కుంభకర్ణ రాముడు చెప్పాడా లక్ష్మణుడు చంపాడా రామాయణం కరెక్టా భారతం కరెక్టా చెప్పు అంటే వీళ్ళు ఏమని చెప్తారంటే రెండూ కరెక్ట్ అని చెప్తారు వారిని తర్వాత రెండూ కరెక్టేళ్ళు అవుతాయ్యా ఒకటే కరెక్ట్ అవ్వాలి కదా అంటే చూడు ఓ కల్పంలో రాముడు చంపాడు మరో కల్పంలో లక్ష్మణుడు చంపాడు అంటారు ఇప్పుడు ఏం చేస్తారు తప్పు పోయి చూసా ఈ కల్పభేద దృష్టి ఒకటి పెట్టాను నేను మొన్న రాజమండ్రిలో ఏదో ఉపన్యాసం భాగవతం పుస్తకానికి ఏదో ఉపన్యాసం చెప్తున్నాను ఉపన్యాసం ఇలాంటి ప్రసక్తే వచ్చింది వస్తే ఏదో కల్పభేదం ఆ చాలు చల్లంగా కల్పభేదాలు మీరు పండితులు వేయండి కల్పభేదం అని ఇలాంటి వేషాలు వెళ్ళండి అది కల్పిత కాసని తెలుసుకుంటే అయిపోతుంది అన్నీ నేను అన్నా అంటే నచ్చిన వాళ్ళు ఆ బాగానే తలకపోతారు నచ్చని వాళ్ళకి నచ్చదు నచ్చి కూడా ఒకటి కొంచెం రెవల్యూషన్గా చెప్పి వాటిని ఇష్టపడి ఒక గ్రూప్ ఉంటుంది ఒక ఆర్థోడాక్స్ గ్రూప్గా అది నచ్చదు అంటే ఒక ఆయన అడిగారు మీరు వ్యాఖ్యానం చూసి రాశారా లేకపోతే వ్యాఖ్యానం చూడకుండా రాశారు చూడం నేను వ్యాఖ్యానం అయితే చూస్తా కానీ వ్యాఖ్యాన కెంకరుణ్ణి మాత్రం కాదని చెప్పారు అలా వ్యాఖ్యాన కెంకరుడుగా వ్యా రాయరు వ్యాఖ్యానం చూస్తా అన్ని వ్యాఖ్యానాలు చూస్తాను నేను మీరు అనుకుంటున్న వ్యాఖ్యానాలన్నీ నేను చూశాను కానీ రాయడం దగ్గరికి వచ్చేప్పటికీ స్వతంత్రంగా రాస్తాను ఒకప్పుడు నైంటీ మనం రాసింది వ్యాఖ్యాత రాసింది సమానంగా ఉంటుంది బికాస్ ఇబ్బంది లేని సమాచారం ఆ స్వతంత్రంగా రాసే రోడ్డది ఆ పాయింట్ వన్ పర్సెంట్ దగ్గర తెలుస్తుంది అక్కడ వ్యాఖ్యాత రాసింది పక్కన పెట్టి మనం ఇంకోటి రాస్తాం అక్కడ ఉండే మూలానికి తగ్గట్టుగా రాస్తాం తప్పు రాస్తామని కాదు ఎనీవే సో ఈ కల్పభేదము ఇలాంటి ఇక్కడ ఈ కల్పభేదాన్ని అప్లై చేశారు అలాగా మీరు జాతక అర్థం ప్రాణ సంవాద శృతులు ఉన్నాయి ఈ ప్రాణ సంవాద శృతులకి తాత్పర్యం ఏమిటి దాన్ని మనం చర్చిస్తున్నాం ఆ తాత్పర్యము సంవాదము ఇలాగే జరిగిందని చెప్పుట లేక ప్రాణదేవత శ్రేష్టము అనే ఒక సందేశాన్ని చెప్పుట ఎందా అది మనం మేమాశ చేస్తున్నాం దానికి మనం చెప్పిన హేతు ఏమిటి ప్రాణ సంవాద శృకలు వేర్వేరు శాఖల్లో వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి సంవాదమునందు తాత్పర్యము లేదు కేవలము ప్రాణదేవత యొక్క శ్రేష్ఠత్వాన్ని బోధించట ఎందే అని మనం చెప్పాం ఇది దార్శనిక దృష్టి పౌరాణిక దృష్టికి ఇది విరుద్ధం పౌరాణిక దృష్టి ఎలా ఉంటుందంటే ఏమన్నా ప్రాణదేవత శ్రేష్టమో కాదో అది ఎలాంటి పెట్టండి ఈ సంవాదాలు ఇలాగే జరిగాయి అదేమిట ఈ శాఖలో ఓ రకంగానో ఆ శాఖలో మరో రకంగా ఉంది కదా మరి దాన్ని ఏం చేస్తామంటే అది జరిగింది ఓ కల్పంలోనో ఇది జరిగింది మరో కల్పంలోనూ అంటాడు అంత తప్పుకు పోయి చూడండి అర్థమైందా పాయింట్ అది పూర్వపక్షం ఐ హోప్ యు గట్ ది స్పిరిట్ ఆఫ్ ది హోల్ డిస్కషన్ సో కల్పసర్గభేదాత్ సంవాదశ్రుతీనాం ఉత్పత్తిశ్రుతీనా ప్రతిసర్గం అన్యథాత్మతి చే అని పూర్వపక్షం అంటేమిటి సంవాదము అలాగే జరిగింది ఓ కల్పంలో ఇలా జరిగింది ఇంకో కల్పంలో అలా జరిగింది అంటే ఓ కల్పంలో ప్రాణము ప్లస్ నాలుగు ఉన్నాయి ఇంకో కల్పంలో ప్రాణము ప్లస్ ఐదు ఉన్నాయి ఓ కల్పంలో చక్షుభు ముందు పైకి వెళ్ళి వచ్చింది మరో కల్పంలో వాక్కు పైకి వెళ్ళి వచ్చింది అవి అలాగే జరిగాయి ఎప్పుడైతే అవి అలాగే జరిగాయి అని చెప్పేశారో ఆ సందేశం ఒకటి ఉన్న అదే ముఖ్యం తప్ప ఇవి ప్రధానం కాదు అనే ఆర్గ్యుమెంట్ వీగిపోతుంది నా ఉత్పత్తి శృతులంతే ఉత్పత్తి శృతులు ఓ ఉపనిషత్తులో రకంగానూ మరో ఉపనిషత్తులో ఇంకో రకంగా ఉంది కాబట్టి ఉత్పత్తి ఇలాగే జరిగిందని చెప్పడం అంత తాత్పర్యం కాదని పరమార్థమైన అద్వయ పరబ్రహ్మయ్య సత్యమని చెప్పుట అదే తాత్పర్యమని మనం ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం ఎందుకని ఉత్పత్తి శృతుల్లో ఉండే విరోధము ఆ విధంగా పరిహరింపబడుతుంది అవి కల్పిత శృతులు అని చెప్పడానికి వీలు పడుతుంది కానీ వాళ్ళు ఒప్పుకోరు అవి కల్పిత శృతులు కావు అవి అలాగే జరిగింది సృష్టి అలాగే జరిగింది మరి అలాగే జరిగితే ఈ శాఖ ఇలా చెప్పింది ఆ శాఖ అలా చెప్పింది కదా అంటే అది విధానం ఉంది ఓ కల్పంలో ఇలా జరిగింది మరో కల్పంలో ఇంకోలా జరిగింది సృష్టి ఒకటే సృష్టి కాదు ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క సృష్టి ఈ సృష్టి జరిగి ఎంతకాలం అయింది నాలుగు బిలియన్ సంవత్సరాలు అయింది ఈ సృష్టి నాలుగు బిలియన్ సంవత్సరాలైంది ఈ క్రమంలో అయింది అది మన పుస్తకంలో ఉంది దీని ముందు సృష్టి మధ్యలో ప్రళయకాలంలో నాలుగు బిలియన్ సంవత్సరాలు ఉంటుంది దానికి ముందు జరిగిన సృష్టి అది మళ్ళీ నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం అది జరిగి అది మన పుస్తకంలో ఏమండి క్యా బా ఇదంతా కూడా ఆత్మవంచం తప్ప మరొకటేం లేదు సో ఈ విధంగా అంతా కలుషితం చేసి పెట్టడం తప్ప ఎందుకు పనికిరాని సమాచారం ఈ కల్పభేదాన్ని బట్టి ఒక్కొక్క సృష్టి ఇలా జరిగింది ఆ సృష్టి యథార్థంగా ఇలాగే జరిగింది కాబట్టి సృష్టి సత్యము కాబట్టి కార్యం సత్యము కారణం సత్యము అది ఈ కల్పభేదము అనేది పురాణాల్లో వినబడుతూ ఉంటుంది ఆ పురాణాల్లో వినబడేది ఈ వేదము వేదంలో ఉండే అర్థవాదన కూడా పెట్టేసి ఎవరు మాట్లాడారు ఇవి అర్థవాదనని ఎవడైతే అంటాడో వాడు వంద కోట్ల సంవత్సరాలు నరకంలో పడి మగ్గిపోతాడు అని కూడా అది కూడా ఉన్నావు ఆ చోట ఇంకెవడో ఆ మాట కూడా అనకూడదు అది అజామిళాపాఖ్యానం ఉంది అజామిళుడు పొరపాటుని కొడుకు పేరుని నారాయణాన్ని వాళ్ళ తాత తండ్రి పెట్టాడు వీడు పెట్టలేదు వీడు వీడు తండ్రి దగ్గర ఉండి రోజుల్లో పుట్టాడు వాడు అప్పుడు తండ్రి తండ్రి చెప్పిన మాట విని రోజులు అండి నాన్న నీకు కొడుకు పుట్టాడు కదా వాడికి నారాయణ అని పేరు పెట్టమని వీడి తండ్రి పెట్టాడు వీడు పెట్టింది కాదు పేరు ఆ తండ్రి పోయాడు వీడు మొత్తం జీవితం అంతా పాపాలే చేశాడు చెట్టు జీవిత చచ్చిపోయే ముందు ఆ దేవతలు కంకర్లు తీసుకెళ్ళిపోతుంటే నారాయణ అన్నాడు దాంతో వీడు పాపాలు నీ పోయాయి విష్ణుదేవతలు వచ్చేశారు యమదూతలను తెరవేశారు వాళ్ళిద్దరికీ మధ్యన సంవాదం ఒకటి వీడేమో స్వర్గానికి విమానం ఎక్కువ వెళ్ళిపోయాడు అని అంటాడు వీళ్ళు ఈ పురాణం చెప్పేవాళ్ళు ఏం చేస్తారో తెలిసినా అంతవరకు చెప్పి ఆపేస్తారు ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత ఏమనుంది ఇంతలో వీడికి తెలివి వచ్చింది భాగవతంలో అది చెప్పరు భాగవతం చెప్పేవాళ్ళు మూడు అంశాలు చెప్పరు ధ్రువోపాఖ్యానం మొదటి సగం చెప్తారు తర్వాత సగం చెప్పరు అజావిలోపాఖ్యానం ఇదేమీ చెప్పరు తర్వాత వీడికి తెలివి వచ్చింది అంటే కలగన్నాడు అన్నమాట అది చెప్పరు అప్పుడు ఆ కళని వాడు విచి విశ్లేషణ చేసుకుని ఒకవేళ నిజంగా ఇలాగే జరుగుతుందేమో అని అనుకుని మనం ఇంకీ పైన తప్పు పనులు వాడు హరిద్వారు వెళ్ళి తపస్సు చేసి మోక్షాన్ని కొంటాడు అదేమీ చెప్పరు అది చెప్పారనుకోండి నారాయణ అని తెలిసన్నా తెలియకన్నా మోక్షం వస్తుందని వీడు చెప్పిన ప్రతిపాదనకి అది కొంచెం డైల్యూట్ అయిపోతుంది అది మీరు గారిపోతుంది అంతే నాకు చెప్పరు కావండి ధ్రువోపాఖ్యానం సగం చెప్తారని చెప్పరు ఇంకోటి ఉంది భాగవతం చెప్పి వాళ్ళు చెప్పండి అదేమిటంటే అది కూడా చెప్పేమంటారా సరే అయితే నాకేం అభ్యంతరం లేదు చెప్పేస్తాను మరి మీరు కాసుకోండి శ్రీకృష్ణుడు దేహత్యాగం చేస్తాడు వాడు ఎవడో వచ్చి బాణంతో కొడితే ప్రాణం పోతున్నాడు బలరాముడు కూడా అలాగే అవుతుంది వాళ్ళ బాడీలు దొరకవు అప్పుడు ధర్మరాజు గారు సైనికులను పంపించి ఆ బాడీలు వెతికిపించి పట్టుకుని వాటికి సంస్కారాలు చేపిస్తారు దహనకర్మ చేపిస్తాడు ఇది చెప్పడం ఎందుకంటే వీళ్ళు అప్రాకృత దివ్యమంగళ విగ్రహాన్ని ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు ఈ మాట విశారా ఎంత ఒకవేళ వాడు చెప్పకపోయినా మీకు తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే కల్పభేదం లేవాయా అంట నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నా నేను చిన్నప్పటి నుంచి ఈ సమాచారం అంతా విని ఆ కల్పభేదాన్ని బట్టి చూసుకోండి కల్పభేదం అనేసేటంటే ఇంకా వాడు తప్పించుకుపోయాడంత ఇంక నో ఆన్సర్ ఫర్ ఎనీథింగ్ కాబట్టి ఎక్కడ కూడా ఈ ఉపనిషత్తులో సృష్టి ఇలా ఉంది ఆ ఉపనిషత్తులో సృష్టి అలా ఉంది కాబట్టి సృష్టివాక్యములు ఎందుకు తాత్పర్యము లేదు అన్నానికి వీరు లేదు సృష్టివాక్యములే కరెక్ట్ కల్పభేదాన్ని బట్టి ఆ వచ్చింది కాబట్టి ద్వైతమే సత్యము అని అంత దూరం తీసుకెళ్ళిపోతారు వాళ్ళు అంటే అప్పుడు శంకరులు అంటున్నారు అది కుదరదు నా ఎందువల్ల నిష్ప్రయోజనత్వాత యథోక్త బుద్ధిమతార ప్రయోజన వ్యతిరేకేణ చూడండి ప్రాణ సంవాద శృతులలో ప్రాణం తప్ప ఇంకా ఇంకా ఎన్ని పాల్గొన్నాయా నాలుగు పాల్గొన్నాయా ఆరు పాల్గొన్నాయా ఈ బయటికి వెళ్ళి వెనక్కి రావడంలో ముందు ఏది వెళ్ళింది రెండోది ఏది వెళ్ళింది ఈ సమాచారం అంత యూస్లెస్ సమాచారం అదే కానీ ఇంకొస్తాయి దానివల్ల ఏమీ ఉపకారం లేదు నిష్ప్రయోజనం కాబట్టి కన్ను ముందు వెళ్ళి వెనక్కి వచ్చింది గణపతి పెద్దవాడా కుమారస్వామి పెద్దవాడా గణపతి పెద్దవాడు కుమారస్వామి చిన్నవాడు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఆ సమాచారాన్ని ఏ విధంగా వినియోగించుకుంటావు ఏమిటి ఉపయోగం ఆ సమాచారం వల్ల ఎందుకు పనికిరాని సమాచారం నిష్ప్రయోజనం పాపం శాస్త్రకారులు చాలా ప్రేమగా వీళ్ళకి ఉపయోగపడేటువంటి శాస్త్రాన్ని నిర్మించి వీళ్ళు అదంతా పక్కన పారేసి నిష్ప్రయోజనమైన కథలు చెప్పుకుంటూ ఒక చేస్తారు నిష్ప్రయోజనం ఏం చేసుకుంటానండి ఆ కథలో ఏదైనా ఓ ప్రసరణ సందేశాన్ని మీరు స్వీకరిస్తే ఉపయోగం కానీ ఇప్పుడు రాముడు అయోధ్యకు వచ్చేసాడు వచ్చేసేసి పట్టాభిషక్తులైపోయాడు రాజ్యాన్ని గొప్పగా చేస్తున్నాడు ఇంతట్లోకి సడన్గా ఓ రోజు లక్ష్మణుడు కనపడకుండా పోయాడు కనపడకుండా పోతే రాముడు పాపం బెంగబెట్టేసుకున్నాడు ఈ లక్ష్మణుడు ఆ మాయమైపోయాడు ఏమిట అప్పుడు హనుమంతుడిని తలుచుకున్నాడు హనుమంతుడు అక్కడెక్కడో కృష్కింతలో కూర్చుని భజన చేసుకుంటున్నాడు హనుమంతుడంటే ఎప్పుడూ భజన చేసుకుంటూ ఉంటాడు ఇంకేం చేయడు ఏమంటే హనుమంతుడు భజన చేయడం ఏంటంటే ఏమైనా అర్థం ఉందానికి అస్తమానం అలా భజన చేస్తూ ఉంటాడు ఎప్పుడు కేకు నచ్చిందేమో తెలియదు దా నాకు ఏమిటోలా అనిపించింది అయిపోయింది ఏదో ఆత్మలిష్ఠుడై ఉంటాడని చెప్తే అది పాపం హనుమంతుడు మహాజ్ఞానికి కొంత శోభగా ఉంటుంది కానీ చెప్పులు పట్టుకుని ఇలా ఇలా కొట్టుకుంటూ కుట్టుకుంటాడు అంటే క్యా బాధే వాల్మీకి ఎక్కడా చెప్పలేదు అలాగా ఇప్పుడు హనుమంతుడు రాముడు హనుమంతుడు నేనేవో చాలా చెప్పేస్తున్నాను మీరేమనుకోకండి రాముడు హనుమంతుడు కలుస్తాడు ఫస్ట్ టైం సినిమాలో ఎలా కలుస్తాడు రాముడు మామూలుగా అడవిలో అలా వెతుకుతాయే లక్ష్మణ సేటి ఇక్కడుందా అక్కడుందా అని వెళ్తుండే ఇంతలోకి రామ రామని భజన వినబడుతుంది ఎవడికి రాముడికి ఏమిటో ఈ భజన వస్తుందని వెళ్తే అక్కడ హనుమంతుడు కూర్చుని భజన చేస్తూ ఉంటాడు అలా సినిమాలో చూపిస్తాడు కానీ మరి వాల్మీకి అలా చెప్పలేదు వాల్మీకి ఏమన్నాడంటే రాముడు వెళ్తుంటే హనుమంతుడు దూరం నుంచి చూస్తాడు చూసి ఆయన ఎవరో కనుక్కున్నా అని సుబ్బదేవుడు పంపిస్తే వస్తాడు వచ్చి నమస్కారం చేసి మాట్లాడతారు తీసుకెళ్తాడు తర్వాత భక్తి శ్రద్ధలో అన్నీ ఉంటాయి భక్తి లేదని నేను అన్నాను ఎందుకేమో ఎందుకు చెప్పానో చెప్పాను సో వాట్ ఐ సెయిన్ ఆ లక్ష్మణ్ మాయమైపోయాడు ఆవిడ హనుమంతుడిని స్మరించాడు స్మరిస్తే హనుమంతుడు రామ రామ రామను భజన చేసుకుంటూ వచ్చేసాడు ఏ రామాయంగా రామాంజనేయ యుద్ధం అని ముందుకు చూసారా అంత భోగస్సు స్టోరీ అదే కానీ ఇంకోటి ఉండదు రామాంజనేయ యుద్ధం శ్రీకృష్ణార్జున యుద్ధం మా ఎలా ఉన్నాయి చూడండి ఈ కథలు భారతంలో ఉండదు రామాయణంలో ఉండదు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తారు సినిమాకు ఉపయోగపడే స్క్రిప్టులు ఇవన్నీ సరే ఇప్పుడు ఏ హనుమా లక్ష్మణుడు కనపట్టలేదో అంటే అప్పుడు సేతను వెతికి పెట్టేది ఇప్పుడు కూడా వెతికి పెట్టును ఆయన అంటే సరే వెతుకుతారు అప్పుడు మహిరావణుడు అని ఉంటాడు వీడిని తెలుగులో మైరావణ్ణుడు మైరావణ్ణి అంటారు వాడి పేరు మహి రావణుడికి అన్న కొడుకు ఎవడో వస్తానికి వాడి వాడు రావుడి మీద కక్ష కడతాడు మా బంధువు మా మేనల్లుడు కొడుకునే హనుమా నువ్వు రావణుడిని చంపేశావు కదా అని కక్ష కట్టి లక్ష్మణుడు ఎక్కి ఇప్పుడు మళ్ళీ హనుమంతుడు మళ్ళీ వార్త ఇలా ఉంటుందండి కథ అబ్బాబ్బా చాలా చికాకైన కథ సో ఈ నేను చెప్పదలుచుకు ఏదో పాయింట్ లేకుండా ఇంతకా ఇంత గోల చేయను కదా ఈ కథ అంతా విన్నాను మీకు ఏమిటి కలిగింది దానివల్ల ఏమిటి ప్రయోజనం ఈ కథకి మరి రాముడి కథకి ఉంది రాముడి కథకి ప్రయోజనం ఉంది మహాకావ్యం దానికి కావ్యానికి బోల్డ్ ప్రయోజనాలు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు ఉంది ఇప్పుడు ఆ గోల్ అంతా నేను మీకు దాని ముందు ఈ కథ ఎందుకు పనికిరాని కథ ఏం కథలండి మీ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ రిలిజియస్ ఎంటర్టైన్మెంట్ నేనే అన్నాను స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని రిలీజియస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా బాగుంటుంది ఏం కథలు ఇవి ఎందుకు పనికి వస్తాయి ఈ కథలు సో ఇప్పుడు సృష్టి ఓ ఓ కల్పంలో సృష్టి ఇలా జరిగింది ఓకే ఇంకో అంతకు ముందు కల్పంలో ఈ కల్పమే నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం అంతకు ముందు కల్పం అంటే పన్నెండు బిలియన్ సంవత్సరాల క్రితం అయింది ఎందుకంటే మధ్యలో ప్రళయం నాలుగు బిలియన్లు ఉంటుంది పన్నెండు బిలియన్ సంవత్సరాల క్రితం సృష్టి ఇంకోలా జరిగింది ఓకే దానికి ఎనిమిది కలపండి ఇరవై బిలియన్ సంవత్సరాల క్రితం సృష్టి మరోలా జరిగింది కాబట్టి ముండకదేమో ఇరవై బిలియన్ సంవత్సరాల క్రితం తైత్రియా ఏమో బిలియన్ సంవత్సరాల క్రితం తర్వాత ఏమో చాందోగ్య నాలుగు బిలియన్ ఏమండది ఇసి కాబట్టి ఒకవేళ నిజంగా అలాగే జరిగిందనుకోండి ఆ సమాచారం అంతా మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అది ఎందుకు పనికినది కాబట్టి ఇవి నిజంగా ఇలా జరిగాయని అభిప్రాయం కాదయ్యా ఈ శృతులన్నిటికీ ఒక్కటే అభిప్రాయం అదేమిటంటే ప్రాణ ఉపాసన శ్రేష్టము దృష్టాంతంలో దార్ష్టాంతికంలో అద్వయ పరబ్రహ్మ కారణము అది మాత్రమే సత్యము కార్యం ఏ రకంగా వచ్చిందని ఏ ఉపనిషత్తు చెప్పినా కార్యము మిథ్య కారణం కంటే భిన్నంగా మనదు మనజాలదు అది ఉపయోగం ఉపాయ సోమతారాయ అలా చెప్పుకుంటే మీకు ఈ శృతి వాక్యాలకి కొంత తాత్పర్యము కొంత ప్రయోజనం సిద్ధిస్తుంది పూర్తి ప్రయోజనం సిద్ధిస్తుంది కొంత కాదు కానీ అది మానేసి ఈ కథలన్నీ ఇలాగే జరిగాయని మీరు పెట్టుకుని ఈ భేదమంతా సత్యమని కనుక మీరు అటువంటి నిర్ణయానికి వస్తే అదంతా కూడా సమయం వృథావతం తప్ప ఎందుకు పనికిరాదు కాబట్టి యథోక్త బుద్ధి అవతార ప్రయోజన వ్యతిరేకైన యథోక్తబుద్ధి ఏమిటి దృష్టాంతంలో అయితే ప్రాణదేవత ఉపాస్యము శ్రేష్టము అది యథోక్తబుద్ధి దార్ష్ట్రాంతికంలో అయితే అద్వయ పరబ్రహ్మ మాత్రమే సత్యము అటువంటి ఒక జ్ఞానాన్ని కలిగించడం తప్ప ఈ కథలకి వేటికి కూడా వేరే ప్రయోజనము లేదు కాబట్టి కల్పభేదాన్ని బట్టి కథలు మారేవి కాబట్టి అవన్నీ సత్యమేని ఆ రకంగా నువ్వు ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అవి నిష్ప్రయోజనములు అవుతాయి కాబట్టి ఆర్గ్యుమెంట్ అంగీకారం కాదు నహీ అన్యప్రయోజనవత్వం సంవాద ఉత్పత్తిశతీనా శక్యం కల్పయుత చూడండి సంవాదశ్రుతులకు ఒకటే ప్రయోజనము ప్రాణదేవతో పాసన శ్రేష్టము నువ్వు అది కాకుండా మరేదో ఉంది ప్రయోజనం అంటే అది వేస్ట్ సృష్టి శృతులకి ఒకటే ప్రయోజనము అదేమిటంటే అద్వైత పరబ్రహ్మయ్యే సత్యము అది కాకుండా మరేదో ప్రయోజనం ఉంది అను అన్నట్లయితే అవి అలాగే జరిగేయనో మరొకటో మరొకటో నువ్వంటే అంతకంటే వేస్ట్ నా అదే కాదు మరొకటి కాబట్టి అలాగ కల్పించటము సంభవము కాదు తథాత్మ ప్రతిపత్తి ఏ ధ్యానార్థమితి చేశం అంటే మనకి ఇంకా అయింది కదా టాపిక్ చాలా బాగా చెప్పారు ఇంకా ముందు నడవండి అని మీకు నాకు అనిపించవచ్చు నాకు కానీ శంకర్లకు కనిపించాలి కదా ఆయన ఇంకా ఏ సమ్థింగ్ మోర్ టూసే అలా కాదు అవి అలా జరిగిందనే అభిప్రాయం కాదు నీతో ఒప్పుకున్నాము కానీ ప్రాణదేవత శ్రేష్టము అని తాత్పర్యం కాదు ఆ మొత్తం సంవాదాన్ని మీరు ధ్యానం చెయ్యాలి అందుకోసం అలా చెప్పారు అని ఎప్పుడైతే మొత్తం సంవాదానికి ధ్యానము ప్రయోజనము చెప్పారో అక్కడతోటి ఆ సంవాదము తాత్పర్యం వచ్చేసింది ఇంక మనకి ఇంకా వేరే తాత్పర్యం ఏం రానక్కర్లేదు కాబట్టి ప్రాణదేవత శ్రేష్టము తాత్పర్యం వేరే ఇంకా రాదు ఎందుకంటే తాత్పర్యం వచ్చేసింది కదా ధ్యానం చేయటం కోసం అది అలా చెప్పబడింది ఇంకా ఉత్పత్తి శ్లోకుల దగ్గరికి రండి అద్వయపరబ్రహ్మయ్యే సత్యము అనే తాత్పర్యం కాదు వాటికి మరి ఏమిటి తాత్పర్యము అంటే అలా మీరు ధ్యానం చెయ్యాలి అని తాత్పర్యం అని పెట్టారు అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు దానికి వివిధ ప్రయోజనాలను ప్రదర్శన పెట్టుకుని చెప్పచ్చు ఒకటే అది అలా జరిగింది అని చెప్పడం ఒక ప్రయోజనము రెండు అది అలాగ ధ్యానం చేసుకోవాలి మీరు అది రెండో ప్రయోజనం మూడు దీని సందేశం ఒకటి తాత్పర్యం వేరే ఒకటి ఉంది అందుకోసం ఇలా చెప్పారు అది మూడో ప్రయోజనం ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్ ఏమిటి ఆ సందేశము లేక తాత్పర్యం కోసం ఇలా చెప్పారు అని మనం అంటున్నాం అది సిద్ధించాలంటే మిగతా రెండూ ఉండకూడదు కాబట్టి అది సిద్ధించకూడదు అంటే మిగతా రెండింటిలో ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపడుతుంది దాంట్లో మొదటిది పెట్టాడు ఏది పరమ తాత్పర్యం సిద్ధించకుండా ఉండాలి అదే కదా మరి పూర్వపక్షం అంటే మొదటిది పెట్టాడు ఏమని ఈ సంవాదములు యథార్థంగా జరిగేయి అని పెట్టాడు పెడితే కాబట్టి నీ తాత్పర్యం సిద్ధించదు అంటే నోనో అవల్లా జరిగే సందర్భం కాదు ఓకే ఒప్పుకున్నాం ఇవి ఆ తాత్పర్యం సిద్ధించదు నీకు ఎందుకని ఇవన్నీ ధ్యానం చేయటం కోసం వచ్చిన వర్ణనలు అవలా మీరు ధ్యానం చేసుకోవాలి అన్నట్లయితే దానికి ప్రయోజనం వచ్చేసింది ధ్యానం అనే ప్రయోజనం వచ్చేసింది కాబట్టి ఇంకో తాత్పర్యం ఏదో ఉంది అనేటువంటి ఆర్గ్యుమెంటు ఇంకా నిలబడదు అర్థమైందండి ధ్యానార్థం ఇది చేత నా ఈ ఆర్గ్యుమెంట్ తప్పు ఎందుకని కలహోత్పత్తి ప్రళయా ప్రతిపత్తే అనిష్టత్వాత ఏం ధ్యానం చేస్తారండి మీరు వాగేంద్రియానికి చక్షుంద్రియానికి దెబ్బలాటొచ్చింది అసురులు కొట్టేశారు ఇదే ధ్యానం ఏమిటి దాంట్లో ఆ కలహాన్ని ఏం ధ్యానం చేస్తావయా ఏ ఇంకా బ్రహ్మదేవుడు కూర్చున్నాడు ఆయన ఏమో విష్ణువు యొక్క బొడ్డులోంచి అది వచ్చింది అక్కడ బ్రహ్మదేవుడు కుట్టాడు ఆయన కూర్చుని ఈ జగత్తును సృష్టించాడు ఏమిటి ధ్యానం చేస్తాడు ఏ పోని పోనీ ఉత్పత్తి అంటే పోనీ బాగుంది అని ధ్యానం చేయడానికి ఇదంతా కూడా ప్రళయంలో కలిసిపోయింది శివుడిలోకి వెళ్ళిపోయింది గుడిదైపోయింది ఏమిటి ధ్యానం చేస్తారు కలహాన్ని ఉత్పత్తిని ప్రళయాన్ని ధ్యానం చేస్తారా దానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా కాబట్టి ధ్యానం కోసం కాదు అయితే మరి ఇంకెందుకోసం ముందే చెప్పాం పరమతాత్పర్యం ఒకటి ఉంది సో సృష్టి శృతుల యొక్క పరమతాత్పర్యం ఏమిటి అద్వయ పరబ్రహ్మయే సత్యము ప్రాణ సంవాద శృతుల పరమతాత్పర్యం ఏమిటి ప్రాణదేవతోపాసనయే శ్రేష్టము అందుకోసం వచ్చే తస్మాత్ అమ్మయ్యా తస్మాత్ అంటే ఉపసంహారంలోకి వచ్చాము చాలా చెప్పానండి ఈ ఒక్క శ్లోకం మీద రెండో క్లాస్ ఇది ఉత్పత్తి శృతయ ఆత్మైకత్వబుద్ధ్యవతారరాయ కల్పక్వటు ఉత్పత్తిశ్రుతులు ప్రళయశ్రుతులు ఎమాని భూతాయి ఉత్పత్తిశ్రుతి యత్ ప్రయన్యభిసంవిషన్ ప్రళయశ్రృతులు అన్నిటికీ ప్రయోజనము పరబ్రహ్మోక్కటే సత్యమో ఈ కనపడే జగత్తు దాని ఎందే కనపడుతోంది దానిలో విలీనమవుతోంది కార్యము కాబట్టి కారణం కంటే భిన్నంగా లేదు అపరబ్రహ్మయ్యే సత్యమే అందుకోసం ఈ ఉత్పత్తి శృతులు ప్రళయశ్రుతులు ఆ సత్యాన్ని ఆ ఏకత్వాన్ని బుద్ధి అందు వచ్చుట తప్ప వీటికి ఇతరములైన ప్రయోజనములు ఇతరములైన ప్రయోజనములు ఏమిటి అవి అలాగే జరిగేయి అనే సమాచారం మీకు అది కాదు లేదా ఆ విధంగా ధ్యానం చేసుకోవాలి అని విధించటం అది కూడా కాదు ఆ ఇతర ప్రయోజనములు రెండు వాటికి లేవు అని మనం నిర్ధారణ చేసినాము అత నాస్తి ఉత్పత్తికృత భేద కథంచనా కాబట్టి ఉత్పత్తి మొదలైన ఉత్పత్తి ప్రళయము వీటిని బట్టి భేదం వచ్చింది సృష్టి అయింది ప్రళయం అయింది కాబట్టి భేదము సత్యము అనేటువంటి ప్రసక్తి లేదు ఉత్పత్తి అయింది కాబట్టి భేదం కుండ పుట్టింది అంటే భేదం వచ్చేసింది చూడు అటువంటి భేదము కాదు జగత్తు పుట్టింది అంటే భేదం వచ్చింది అదే అంగీకారము కాదు అలాగే ప్రళయశతులు కూడా భేదాన్ని నిరూపించవు ఇప్పుడు చూడండి దేశము అనేది ఒకటి ఉంది కాలము తర్వాత కార్యకారణ భాగము ద ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ ఈ మూడు ఆ పరమతత్వమైన అద్వయపర బ్రహ్మయందు భేదమును కల్పించలేవు ఎందువల్లంటే ఈ మూడు కూడా మనస్సు యొక్క కల్పనలు మెంటల్ క్యాటగిరీస్ అంటారు అంచేతనే మీరు నిద్రపోయినప్పుడు దేశం ఉండదు కాలం ఉండదు కారణకార్యభావం ఉండదు నిద్రలేచిన ప్రథమ క్షణాలలో కూడా ఇవే ఉండవు మనస్సు చలనము ఆరంభమైనప్పుడే దేశము కాలము కారణకార్యభావము ఉంటాయి ఇవి మెంటల్ క్యాటగిరీస్ ఇవి మైండ్తో పాటుగా పైకి వస్తాయి మైండ్ విలీనమైనప్పుడు ఇవి కూడా పోతాయి విలీనమైపోతాయి కాబట్టి ఇవి వాస్తవంగా భేదమును కలిగించలేవు ఇది ఒక ఈ చర్చలో మీరు గమనించదగ్గర ఈ చర్చలో గమనించదగ్గ మరొక విశేషాంశము కలదు అదేమిటంటే మీరు జగత్తు సృష్టింపబడింది సృష్టి ఇప్పుడు స్థితి తర్వాత ప్రళయము సృష్టి స్థితి ప్రళయము అంటే ఏమైపోయింది మీరు అందమైన పదాలైతే పెట్టేనే కానీ అది వాస్తవానికి భూత వర్తమాన భవిష్యత్తులు అని అర్థం నాకు అంటే మీరేం చేస్తున్నారు ఆ వస్తువుని కాల ప్రవాహంలో ప్రవేశపెట్టి చూస్తున్నారు బ్రహ్మ పరబ్రహ్మ సత్య వస్తువు దాన్ని కాలం యొక్క ప్రవాహంలో మీరు అంచనా వేసుకున్నారు ఏమండే ఇప్పుడు దాన్ని కాలపరిచ్ఛిన్నం చేస్తున్నారు అసలు వేదాంతం యొక్క ప్రతిపాదన ఏమిటి ఆత్మతత్వము పరబ్రహ్మ కాలమునతో అతీతమైనది అని ప్రతిపాదన పరబ్రహ్మ కాలాతీతమైనప్పుడు ఆ పరబ్రహ్మయందు చెప్పబడిన సృష్టి స్థితి లయములు యథార్థములు ఎలా అవుతాయి అవి యథార్థములే అయితే పరబ్రహ్మ కాలమునందు అంతర్గతమై ఉంటుంది తప్ప కాలానికి అతీతంగా ఎలా ఉంటుంది కాబట్టి అసలు కారణ కార్యభావం అంటేనే కాలప్రవాహంలో ఉంటుంది పూర్వభావి కారణం పశ్చాద్భావి కార్యం భూతకాలంలో ఉండేది కారణము తర్వాత వర్తమాన కాలంలోకి వచ్చేది కార్యము కాబట్టి కాలప్రవాహాన్ని బట్టి ఈ భేదములన్నీ వచ్చే తప్ప అసలు కాలము సత్యమా అని మీరు అర్థం చేసుకోవాలి కాలము సత్యము కాదు కాలము ఒక మిథ్యది కాలము అనే భావన వీడి మనస్సులో కలుగుతుంది మనస్సు యొక్క భ్రమకే కాలము అని పేరు ద ఇల్యూషన్ ఆఫ్ ది మైండ్ ఇస్ కాల్డ్ దైప్ మీరు ఆలోచించండి ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించి తెలుసుకోవాల్సింది నేను ఊరికే చెప్పడం మటుకే చేయగలుగుతాను మన జీవితంలో ఇప్పుడు నావు కాకుండా మరో కాలం ఏదైనా ఉందా మీరు ఆలోచించి కాదండి ఎస్టర్డే ఉంది అన్నారు ఎస్టర్డే ఇప్పుడు ఉందా ఎస్టర్డే ఉందా ఇప్పుడు లేదు కదా ఎస్టర్డే ఉంది కదా ఎస్టర్డే ఎస్టర్డీగా ఉన్న ఎస్టర్డేగా ఉన్నప్పుడు అది గతంలో అనిపించిందా నవ్వు అనిపించిందా నవ్వు అనిపించింది ఏ భవిష్యత్తు రేపు రేపు తీరా మన ముందు ప్రత్యక్షం అది రేపుగా ఉంటుందా లేక నవ్వుగా మారిపోతుందా నవ్వుగా మారిపోతుంది ఇప్పుడు నవ్వు కాబట్టి మీరు గతమని దేనికి పేరు పెట్టారో అది నవ్వు భవిష్యత్తుని దేనికి పేరు పెట్టారో అది కూడా నవ్వు ఇప్పుడు వర్తమానము నవ్వు నవ్వు తప్ప ఇంకా అసలు వేరే ఏదైనా ఉందా లేదు ఏ నౌ అంటే వర్తమానం తప్ప ఇంక వేరే ఏది లేదు గతము భవిష్యత్తు ఉన్నవి మానసిక భ్రమలకి పెట్టుకున్న పేర్లు ఉన్నది వర్తమానమే ఇది ఫిజిక్స్లో కూడా చాలా బాగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు మీకు అది చాలా ప్రమాణబద్ధమైన మాట అని చెప్పడం కోసం చెప్తున్నా నేను పాఠం చెప్తున్నా అక్కడ సేల్స్ వర్గంలో పాఠం చెప్తున్నా చెప్తుంటే ఈ ప్రసంగం చెప్తున్నాను కంటిన్యూవిటీ అనే టాపిక్ మీద చెప్తున్నా కంటిన్యూటీ అంటే కొనసాగింపు అలాగే కొనసాగుతూ ఉంటుంది దాని మీద చెప్తున్నా చెప్తుంటే ఆ క్లాస్లో జార్జి సుదర్శన్ అని ఒక గ్రేట్ ఫిజిసిస్ట్ కూర్చొని ఉన్నారు ఆయన టెక్సస్ యూనివర్సిటీ ప్రొఫెసరు నోబుల్ ఆరిట్కి అనేక సార్లు రికమెండ్ ఆయనకి నోబుల్ లారెట్ రాలేదు బట్ ఆ ప్రొఫెసర్ ఆయన ఫిజిసిస్ట్ ఆయన కూర్చొని ఉన్నారు అప్పుడు నేను అన్నాను ఒక ఫిజిసిస్ట్లో ఫిజిక్స్లో కూడా దేర్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ థియోటికల్ ఫిజిక్స్ వాళ్ళు కూడా కాలాన్ని అంగీకరించరు ఆ ప్రొఫెసరు బ్రిటన్లో ఉన్నారు కొలంబియా సారీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నారు నేను క్లాసులో చెప్తే నాకు జార్జి సుదర్శన్ అక్కడి నుంచి పేరు సప్లై చేశారు బార్ అనే పేరుని ఆయన సో ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే మోడర్న్ ఫిజిక్స్లో కూడా కాలమును అంగీకరించి టైం వెలాసిటీ ఈ చర్చలన్నీ నోటోని అని ఫిజిక్స్లో ఉంటాయి ది లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫిజిక్స్లో కాలం అనేది అంగీకరించారు దెర్ ఈజ్ నో టైం టైం అనేది లేదు టైం మనస్సు యొక్క భ్రమ ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుందంటే మట్టి ముద్ద చేతిలో ఉంది దీన్ని నేను కొంచెం ఆర్గనైజ్ చేస్తా చేస్తే ఘటం వచ్చింది ఇప్పుడు మట్టి కారణము ఘటము కార్యము అనేసేపటికి అది మీరు టైంలో పెట్టారు కదా కారణ కార్యభావం ఉంటే టైంలో పెట్టారు పుట్టిందంటే పుట్టక ముందు పుట్టిన తర్వాత మళ్ళీ పగిలిపోయిన తర్వాత అని భూత భవిష్యత్ వర్తమానాలు పెట్టారు వాస్తవంలో నా ఇక్కడ నా చేతిలో ఉన్నది మట్టి తప్ప మరేమీ కాదు ఘటం మీరు అన్నప్పుడు కూడా మట్టే తర్వాత భూతము వర్తమానము అని మీరు కాలంలో రెండు భాగాలు చేశారు కూడా అది కూడా మానసికమైన కల్పన తప్ప అక్కడ ఉన్నది వర్తమానం తప్ప ఇంకొకటి లేదు వర్తమానమే ఉన్నది భూతము వర్తమానము అనే విభాగం లేదు మట్టే ఉంది మట్టి ఘటము అనే కారణకార్య విభాగము కూడా లేదు ఇదంతా కూడా మానసికమైనటువంటి కల్పన తర్వాత ఇప్పుడు మనిషి కంటిన్యూటీ అనేది సత్యమని భ్రమపడి అది సత్యంగా స్వీకరించి దానికోసం పడరాని పాటలు పడతాడు ఇప్పుడు దాన్నే సంసార బంధము ఉంటారు ఇప్పుడు మనిషి ఉంటాడు వీడు ఏమనుకుంటాడు నేను ఫలానా వంశం వాడిని నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు వంశాన్ని రక్షించేవాడు మనం సంతానం కావాలి ఇప్పుడు సంతానం దేనికోసం సంతానం మీద ప్రేమ కోసం కాదు వంశము కంటిన్యూ అవ్వాలి వంశం కంటిన్యూ అవ్వాలంటే వంశం ఎక్కడుంది నేనే వంశం ఆ వంశానికి ప్రతినిధిని నేనే కాబట్టి నేను వంశం కంటిన్యూ అవ్వాలంటే నేను కంటిన్యూ అవ్వాలని అర్థం కానీ నేను కంటిన్యూ అవ్వడం కుదరదు ఎందుకంటే దేహం పడిపోతుంది అది ఖాయం అది కాబట్టి మరి నేను కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి నేను కొడుకు రూపంలో మళ్ళీ పుట్టాలి కాబట్టి నాకు కొడుకు ఉండాలి అది వాడు వాడు వంశాన్ని కంటిన్యూ చేస్తాడు దీన్ని రెలిజియస్ కంటిన్యూటీ అంటారు ఏమండి దీంట్లో వరల్లీ కంటిన్యూటీ ఒకటి ఉంది వీడు ఏం చేస్తాడంటే మనిషి జీవించడానికి ఎంత అవసరమో అంతకు పది రెట్లు సంపాదిస్తున్నాడు అయితే వంద రెట్లు సంపాదిస్తున్నాడు ఈ సంపాదించిందంతా మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అంటే ఏమిటి నా కొడుకే దాన్ని అనుభవించాలి ములవాయ నువ్వు బాగా సంపాదించి పెట్టావు చక్కగా పది మంది బంధువులు అందరూ అనుభవిస్తారంటే నో అలా పనికిరాదు నా కొడుకే అనుభవించాలి అనుభవిపోని వాడుకు అనుభవిస్తాడంటే వాడు కూడా అనుభవించేయకూడదు ఇది కంటిన్యూ చేయాలి ఇది సంపాదని కంటిన్యూ చేయాలి అంటే ఏం చేయాలి నేను ఎంత లోభినో వాడు కూడా అంత లోభిగానే ఉండాలి పోనీ ఊళ్ళో లోభులు చాలామంది ఉన్నారు ఎవడన్నా ఒకడిని పెట్టుకొచ్చి అరే నువ్వు ఈ సంపదని కంటిన్యూ చేసుకోరమ్మా అని వాడికి అప్పచెప్తా వాడు పలా పనికి రాదు నా కొడుకు అవ్వాలి వాడు నా కొడుకు అయితే ఈ సంపదని కంటిన్యూ చేస్తావు మరి నా కొడుకు ఉంటే సమస్య లేదు కొడుకు లేకపోతే ఏం చేద్దాం పోనే ఇంకా రెండవ పక్షం అధమపక్షం కూతురైనా పర్లేదు అధమపక్షం సపోజ్ కొడుకు కూతురు కూడా లేరనుకో ఇంకా అల్పా అధిక అధమాధమ పక్షం ఏమిటి ఎవరినో దత్తత స్వీకారం చేయటం కనీస పక్షం అది అంటే మనిషి ఈ సంపాదించిన ఆస్తిని కంటిన్యూటీ కోసం ఇవన్నీ పనులు చేస్తాయి ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు నేను ప్రశ్నలతో చెప్పండి మనిషికి సంసార బంధము అంటే ఏమిటండి అది కాలము తప్ప వేరే ఏదైనా ఉందా ఏమీ లేదు సో హ్యూమన్ బీయింగ్ ౌండ్ ఇన్ టైం కాలమే బంధము మీకు ఈ జగత్తు భిన్న భిన్నంగా కనపడటానికి ఎప్పుడో పుట్టింది ఆ పరబ్రహ్మ నుంచి పుట్టింది ఆయన వేరే ఉన్నాడు ఇది వేరే ఉంది ఈ భేదమంతా సత్యము అని అనిపించటానికి కారణం ఏమిటంటే మనస్సులో గట్టిగా పాతుకుపోయినటువంటి ఈ కాలభావన తప్ప వేరేమీ కాదు మీరు కాలము మిథ్య ఉన్నది వర్తమానము మాత్రమే అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు ఇంకా అనేక సత్యాలు సాక్షాత్కరిస్తాయి అదేమిటంటే ఆ వర్తమాన క్షణము నా ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేదు అని ఒక సత్యం మీకు అవగతం అవుతుంది రెండు ఆ ఆత్మచైతన్యము దట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ అఫ్ ఆత్మ చైతన్యం అది సత్ ఈ జగత్తంతా కూడా ఆ సత్తునందే భాసిస్తోంది అని రెండో సత్యం మీకు అవగతం అవుతుంది మూడు ఈ జగత్తు గతకి కారణమైన పరబ్రహ్మ ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేదు అని తెలుసుకుంది ఇంత అద్భుతములైన సత్యాలు మీకు ఆవిష్కారం కావాలంటే మొట్టమొదట పోర్టల్ ఆ సింహద్వారం ఏమిటో తెలుసిన కాలము మిథ్యా కాలము మానసిక భ్రమ అని తెలుసుకుంటా దెర్ ఈజ్ నథింగ్ లైక్ టైం టైమ్ ఈజ్ ఇూషన్ ఇట్ ఈస్ నాట్ రియల్ అని మీరు తెలుసుకుంటే ఇటు వేదాంతంలో మీకు అత్యున్నతమైన సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఫిజిక్స్ కూడా అదే అత్యున్నతమైన సత్యాన్ని బోధిస్తోంది తర్వాత ఈ కాలభావన వల్ల వచ్చే భయంకరమైన బంధం ఏదైతే కంటిన్యూటీ అనే బంధం ఏదైతే గలదో దాని నుంచి మీరు బయటపడిపోతారు వీడు యజ్ఞం చేసే స్వర్గానికి పోవాలనుకుంటాడు అది కంటిన్యూటీ డబ్బు సంపాదించే తర్వాత తరానికి ఇవ్వాలనుకుంటాడు అది కంటిన్యూటీ ఇది ది బాండేజ్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ కంటిన్యూవిటీ ఫాల్స్ దెర్ ఇస్ నో కంటిన్యూటీ దెర్ ఇస్ నథింగ్ లైక్ కంటిన్యూ గతము భవిష్యత్తు కూడా ప్రస్తుత వర్తమానమునందు ఉన్నాయి వర్తమానము అది ప్రవాహం కాదు ఉన్నది అదియే మనస్సు దాని ప్రవాహ రూపమైన కల్పనని పెడుతుంది వర్తమానమే వర్తమాన క్షణం ఏదైతే తెలదో ఆ క్షణమునందు అనంత తత్వము గలదు ద ఎటర్నిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్ ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడి మనస్సులో ఈ కారణ కార్యభావము అనే బేసిస్సే లేకుండా పోతుంది దాన్నే కారణం లేదు కార్యం లేదు విడవై అవుతారు తీసి పారిస్తారు కారణకార్యభావం అనేది వ్యాలిడ్ కాకుండా పోతుంది ఎందుకంటే కారణకార్యభావం వాలిడ్ అవ్వాలంటే మీకు కాల ప్రవాహం సత్యం కావాలి కాలప్రవాహమే మిథ్య అని వాడి దగ్గర మీరు జగత్ సత్యత్వాన్ని ఎలా నిలబెట్టగలుగుతారు అదే వేదాంతం అంటే వేదాంతం అంటే ఈ కాలప్రవాహం భూత భవిష్యత్ వర్తమానాలు ఇదంతా సత్యం కానీ జగత్ ఒక్కటి మిథ్యా నో ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ జగత్తు మిథ్యా అంటే వెరీ బిగ్ థింగ్ కాలప్రవాహమే మిథ్యా అని మీరు తెలుసుకోవాల్సింది అప్పుడు జగత్తు మిథ్యా అని తెలియటంలో కష్టమేమీ ఉండదు తర్వాత ఎప్పుడైతే మీకు గతము మిథ్య మానసిక భ్రమ భవిష్యత్తు మానసిక భ్రమ అనే సత్యాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో మీకు ఒక పెద్ద స్వేచ్ఛ స్వాతంత్ర్యం మీకు లభిస్తుంది ఆ కాలము యొక్క పట్టు నుంచి మీరు స్వతంత్రులైపోతారు అప్పుడు మీ హృదయంలో ఒక సృజనాత్మకమైన స్వేచ్ఛ క్రియేటివ్ ఫ్రీడమ్ మీకు అనుభవానికి వస్తుంది అంతేగానే చెప్పిన కథ చెప్పుకుంటూ ఒక కలక్షేపం చేసుకుంటూ ఉంటే సంసార బంధం కొనసాగింపు తప్ప నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీ అబౌట్ ఇట్ నేను నా చేదస్తంగా ఒక టాపిక్ మీద అనేక విషయాలు చెప్పాను అక్కడికి ఆ మంత్రం అయిపోయింది ఆ కారిక అయిపోయింది తర్వాత ఆశ్రమ స్త్రివిధా హీన మధ్యమోత్కృష్ట దృష్టయ ఉపాసనోపదిష్టేయం తదర్థమును కంపయా ఏమండి పరబ్రహ్మ ఒక్కటే సత్యము జీవుడు బ్రహ్మయే జగత్తు మిథ్య మీరు చక్కగా అన్నీ సెటిల్మెంట్ చేసి పెట్టారు ఇప్పుడు వేదంలోకి వెళ్తే ప్రాణదేవతను ఉపాసన చేయమని కనపడుతుంది పురాణంలోకి వస్తే రాముణ్ణి ఉపాసించు కృష్ణుని ఉపాసించు అని కనపడుతుంది ఈ ఉపాసనలకు ఇంక అర్థం ఏమిటి ఎందుకంటే రా దేవుణ్ణి ఎందుకు ఉపాసించాలి ఈ జగత్తనంతనే సృష్టించాడు నేను ఆయన అందుకోసం ఉపాసించాలి ఎందుకంటే ఉపాసించేందుకు గొప్పదాన్ని ఉపాసించాలి కానీ అధమందాన్ని ఉపాసిస్తాను కాబట్టి గొప్పదేది జగత్తనంతనే సృష్టించిన దేవుడు గొప్ప కాబట్టి దేవుణ్ణి ఉపాసించాలి నేనే దేవుడైతే ఇంకేం ఉపాసనండి నేను దేవుడి కంటే భిన్నంగా ఉంటే ఉపాసన ఉంటుంది తప్ప కాబట్టి ఉపాసననేది ఉండాలంటే జగత్తు సత్యం కావాలి ఈ సత్య జగత్తును సృష్టించిన దేవుడు దేవుడు ఉండాలి ఆయన సర్వేశ్వరుడు నేను అల్పుణ్ణి ఆయన ఉపాసిస్తాను ఓ ద్వైత అన్నారు పండితులు ఒక ఆయన ఉన్నారు కాబట్టి ఈశ్వరుడు సర్వేశ్వరుడు అని ఒప్పుకుంటారో ఒప్పుకోరా అంటే అద్వైతం మీద పూర్వపక్షం అంటే నేను అన్నాను మీరు ఏదో కడుపులో ఏదో పెట్టుకుని మీరు అడుగుతున్నారండి నేను నేను వెయిట్ చేస్తాను ఇంకా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అంటే ఆయన చూడండి ఒక ఆయన బ్యాంకర్ ఒక ఆయన ఉన్నారు ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ బ్యాంకర్ ఆ ఎగ్జాంపుల్ విని నేను అనుకున్నాను ఈ ద్వైతులు ఇలాగే ఉంటారు వీళ్ళు ఈ సంసారం లెవెల్ తప్పించి ఒప్పిస్తారు పైకి వెళ్ళి ఆలోచించడం వీళ్ళ వల్ల వదు వాళ్ళు ఎంతసేపు ఆ సంవత్సారం ఆ గుడి గుడు గుంచం అక్కడే గిరిగిన తిరుగుతూ వాడు అంతే ఆలోచన చేయగలుగుతాడు తప్ప వాడికి ఆ క్రియేటివ్ థింకింగ్ రాదు మనం తప్పుబట్టి ఉపయోగం ఉన్నాం సరే ఆయన గొప్పపక్షం బ్యాంకర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన బ్యాంకుకి అధిపతి ఓకే కానీ ఆ బ్యాంకులో సున్నా రూపాయలు ఉన్నాయి ఏమీ లేదు ఆయన ఎటువంటి బ్యాంకు అధిపతి యూస్లెస్సే కదా అలాగే ఈ జగత్తు సర్వము దీనికి ఆయన ఈశ్వరుడు ఆ దేవుడు కానీ ఈ సర్వము హుళక్కి మిథ్య ఆహా ఏమి ఈశ్వరుడు ఆయన మీరు ఇలాగే చెప్తారా అని అడిగారు ఆయన పూర్వపక్షం నేను చెప్పాను ఏముండవు మీకు దేవుడు ఎలా ఉండాలి ఇదంతా కరెక్ట్గా ఉండాలి ఆ దేవుడు దీని అంత మీద అధిపతయి ఉండాలి ఆ దేవుడికి మీరు దగ్గర వాళ్ళు అయి ఉండాలి మీరు కొంచెం క్లోజ్ అయి ఉండాలి మిగతా వాళ్ళు క్లోజ్ అవ్వకపోయినా పర్వాలేదు మీరు క్లోజ్ అయి ఉండాలి ఆ దేవుడు మీకు వరాలు ఇస్తూ ఉండాలి మిగతా వాళ్ళకి వాళ్ళు ఎలా మీరు మాత్రం ఉన్నత స్థానంలో ఉండాలి మీరు మీ భార్య మీ పిల్లలు దేవుడి యొక్క మంచి చూపుల్లో అన్ని వరాలు పొందుతూ ఉండాలి తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి మీ రికమెండేషన్ మీద దేవుడు వరాలు ఇస్తూ ఉండాలి మిగతా వాళ్ళని మీకు మరీ నచ్చని వాళ్ళని ఆ దేవుడేమో హెల్లలో పారేస్తూ ఉండాలి కొద్ది గొప్ప నచ్చిన వాళ్ళని దేవుడు మీకు ముక్కు ముఖం తెలియని వాళ్ళు కొంతమంది స్వర్గంలో సీట్ ఇచ్చినా మీకేం అభ్యంతరం లేదు కానీ మీరు రికమెండ్ చేసిన వాళ్ళందరికీ మాత్రం స్వర్గంలో సీట్ ఇచ్చేయాలి మీ భార్యాపిల్లలకి మాత్రం చాలా పెద్ద సీట్ ఇవ్వాలి మీకు అందరికంటే పెద్ద సీట్ ఇవ్వాలి అలా ఉండాలి దేవుడు అదేనా మీకు కావాల్సిందే ఇదే మీకు కావాల్సి వస్తే చూడబోయా నీ నా అద్వైతాన్ని దీన్ని సపోర్ట్ చేయడు ఇదంతా కూడా ఒక హైరార్కికల్ స్ట్రక్చర్గా ఉంది నువ్వు ఈ సొసైటీలో చేస్తున్న మూర్ఖత్వాన్ని ఈ అజ్ఞానాన్ని మళ్ళీ తిరిగి నువ్వు స్వర్గంలో కూడా ప్రవేశపెడుతున్నట్టు కనపడుతోంది తప్ప దీంట్లో నాకేమీ సారం కనపడలేదు కాబట్టి నువ్వు నీ పూర్వపక్షం పక్కకి తప్పుకోమని చెప్పాను పోనీ మీ మీ సిద్ధాంతం ఏమిటో చెప్ప పరబ్రహ్మ ఒక్కటియే కలదు అది దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతము ఇది చాలదా అది అది చాలదా ఇవన్నీ ఉండాలి వీటన్నింటినీ అజమాయి చేస్తూ కొంతమందిని స్వర్గంలోనూ కొంతమందిని నరకంలో పెడితే అది గొప్పతనం అవుతుంది ఆ దేవుడికి దేవుడు ఒక్కడే ఉన్నాడు రెండవది లేదు ఆ మహిమ నీకు పనికిరాదా క్యా బాత్కర్త హే అని నేను కోప్పపడ్డా అయితే మరి ఉపాసన అనేది ఒకటి ఉందా లేదా మనం పాయింట్లోకి వచ్చామండి నువ్వు నేను కాలవకి స్నానం నది స్నానానికి వెళ్తావు ఈ చర్చ్ ఇప్పుడు నదికి స్నానానికి వెళ్తున్నావు కదా అక్కడ సూర్యుడిని ఉద్దేశించి అర్థం ఇచ్చావు కదా ఇప్పుడు మేము వస్తున్నప్పుడు మరి నువ్వు ఆ ఉపాసన ఎందుకు చేసావు నేను చెప్పాను చూడు నేను ఏ సూర్యుడు అర్ధ్యం ఇచ్చానో ఆ సూర్యుడు నా ఆత్మ కంటే భిన్నంగా లేడు గాయత్రి మంత్రం అదే చెప్తోంది నువ్వు నీ గాయత్రి మంత్రార్థాన్ని వెరిఫై చేసుకో అంటే వెరిఫై నీకు తెలియదు గాయత్రి మంత్రార్థం తెలుసుంటే అలాంటి ప్రశ్న అడగవు దట్ ఈస్ వాట్ మరి ఉపా అయా బాగానే ఉంది ఉపాసన నువ్వు ఎందుకు చేస్తున్నావు చూడు ఉపాసన భేదబుద్ధి నిరాకరణం కోసం చేస్తాం భేదబుద్ధిలో బతుకుతున్నాం ఎప్పటికైనా అంతఃకరణము శుద్ధమయ్యి భేదబుద్ధి పోయి అభేదం తెలియడం కోసం ఉపాసన చేస్తున్నాం మరి తెలిసి కూడా తెలిసి కూడా చేస్తాం తెలుసు కూడా ఒక ఆనందం కోసం చేస్తాం ఇంకా వేరే చేసి ఇంలేదు కాబట్టి చేస్తాం కాబట్టి ఉపాసన లోకంలో జనులు మూడు రకాలుగా ఉన్నారు హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ కొంతమంది బుద్ధి హీనంగా ఉంటుంది అంటే లో లెవెల్లో ఉంటుంది ఇప్పుడు హై మేము పరీక్షలకు వెళ్ళే రోజుల్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని మూడు ఉండేవి ఉన్నాయా లేవా థర్డ్ క్లాస్లోనూ సెకండ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ ఉన్నాయా అలాగే రైల్లో మొన్నటిదాకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ థర్డ్ క్లాస్ ఉన్నాయా అలాగే అధ్యాత్మ విద్యలో కూడా హీనా మధ్యమా ఉత్కృష్ట మూడు ఉంటాయి ఆ హీనా మధ్యమా కోసం ఈ ఉపాసనలు ఉన్నాయి ఉత్కృష్ట కోసం లేము అని చెప్తున్నారు ఇది నెక్స్ట్ క్లాస్లో సెట్ ఇచ్చారు ఓం పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణా పూర్ణం ఉచ్యత పూర్ణస్ పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుక్షో నమ హరి ఓం త శ్రీకృష్ణార్పణ